సంకీర్తన ఒకటి విచారించు హరి నా విన్నపమవధరించు ఉపచారమే నాదిగాని పనులెల్లా నీవే తనువు నాదెందుగాని తనువులోనింద్రియములు అనిశము నా చెప్పినట్టు సేయము మనసు నాదెందుగాని మర్మము నా ఇత్తరాదు పనిబడి దూరునాది పరులదే భోగము అలరి నా నిదుర నాదెందుగాని కలలోని కాపిరాల కథలపాలే తెలివి నాదెందుగాని దినాలు కాలము సొమ్ము ఎలమి పేరునాది ఎవ్వరిదో బలుపు కర్మమునాదెందుగాని కర్మములో ఫలమెల్లా అర్మిలినా జన్మముల ఆధీనమే ధర్మపు శ్రీవెంకటేశయానిధి వినీవు నిర్మితము నీదింతే నేరుపునీ మాయది